కాబట్టి ఆ పదమును ప్రవేశించుట అంటే అహంకార మమకారాలని త్యాగం చేసేసి దాంట్లో కలిసిపోవాలి గంగానది సముద్రంలో లాగే కలిసిపోతుంది యథా నద్యందమానా సముద్రే హస్తంగచ్చి ఉండకోపనిషత్ తద్వాన్ అదేవిధంగా విద్వాన్ జ్ఞాని నామరూపే విహాయ పరంపురుషం ఉపాయితీ అని వాక్యం ఉండగోపనిషత్తులో ఉంది కాబట్టి నది సముద్రంలో కలిసిపోతుంది నది సముద్రంలో కలిస్తే దాన్ని ఒకవైపు నుంచి ఏమని చెప్పచ్చు ఇంకా నది ఉండదు నది లేకుండా పోతుంది అని చెప్పచ్చు కానీ మరోవైపు నుంచి దాన్ని ఏమని వర్ణించవచ్చు అంటే నది సముద్రం అయిపోతుంది నది ఇట్ లూజెస్ ఇట్స్ ఇండివిజువాలిటీ నో It doesn't lose its individuality, it loses the limitations of its individuality. Importantly, after limitations, individualityязme is a lake. Nigga is nowhere near where you can see it. It's plain to be seen. Everything you know Vielenロ lived with Herren. So, this is the knowledge that took more than I was. అహంకార మమకారము అహంకారము అనే ఈ గట్టులను త్రెంచుకుని విషంతి ఆ పరబ్రహ్మయందు ప్రవేశించేస్తాడు అది వేతరాగా వేతరాగా అంటే విరాగా అని అర్థం ఆ రాగం అనేది విడిచిపెట్టేయటం వేత అంటే తీసి రాగము రాగము అంటే అటాచ్మెంట్ ఆసక్తి ఇది నాది ఇది నాది రాగము ఉంగరం హోట కొనుక్కుని పెట్టుకోవడం ఇది నాది నాది అంటుంది కళలోడు అంటే తప్పదు చూపుకి కళ్ళలో అవసరం కానీ ఉంగరం ఎందుకని అవసరం కదా ఇది నాది అంటుంది ఇంట్లో ఉండాలి అంతే కాని ఇల్లు నాది అని బెంగ పెట్టుకోవడం ఇంట్లో ఉంట ఉండాలంతే ఇల్లు నాది ఇల్లు నాది అని వీడు ఆ ఇల్లు అక్కడే ఉంటుంది వీడిని రెండు కట్టెల మీద పడుక్కోబెట్టి పట్టుకుంటాడు వీడ వీడే ఆ ఇల్లుని పట్టుకుని ఉండగలుగుతాడా ఉండలేడు సో వైజ్మెన్ ఫుల్స్ కన్స్ట్రక్ట్ హౌసెస్ అండ్ వైజ్మెన్ లివ్ ఇన్ డెమ్ అని ఒక ఒకటి ఉంది బొంబాయి నగరానికి చెందిన సామెత సో ఆ విధంగా సో యూ లివ్ ఇన్ ఏ హోమ్ యూ డోంట్ ఓన్ ఏ హోమ్ మీరు ఇంట్లో మకాన్ చేస్తారు యు డోంట్ ఓన్ ఇట్ దాన్ని మీరు ఓన్ చేయరు ఓన్ చేసి ఇదే ఉండదు ఓనింగ్ అన్నది అది అజ్ఞానం అది మమకారము అది అజ్ఞానం నోబడి ఓన్స్ ఏ హోమ్ యువ్ ఇన్ ఏ హోమ్ అది కూడా మీరు నివసించరు దేహం నివసిస్తుంది ఇల్లు కూడా దేహానికే నాకు ఏ ఇల్లు ఒక్కర్లేదు అన్నట్టుగా ఉండాలి ఆ వివేకాన్ని సంపాదించాలి కాబట్టి వేతరాగా దృఢమైన వైరాగ్యం ఉండాలి వేదం వల్లిస్తే సరిపడలేదు వేద విధో వదంతి సర ఖీర్ ఖాయంగా పాట పాడితే ఏమైనట్టు కీర్ కాయంగే నీరసం పాట పూర్తయితే అప్పటికీ నీరసం వస్తుంది పుష్టి వస్తుందా పోతే కీర్ కాయంగే పాట అరగంట పాడేయని కాదు ఎవరన్నా పుష్ పుష్టి ఏం కాదు పుష్టి కీరు ఏదైనా కొంచెం కీరు తాగేవాడు కీరు పుచ్చుకునేవాడు వాడు సైలెంట్గా అలా ఎక్కడకోవాలి అక్కడ కొంచెం చీకటి సెమై డార్క్ స్పాటు చూస్తుంది అక్కడ చతికి పడి కాదు కీర చక్కగా అప్పుడు పుష్టి వస్తుంది అసలు ఉన్నట్టు కూడా కనపడ్డా అలా పుష్టి వస్తుంది ఈ జ్ఞానులు అలా ఉంటారు వేతరాగాహ విశంతి దాంట్లో ప్రవేశిస్తారు యతయహ మంచి సాధన యతి అంటే బాగా సాధన చేయవాడు అని యతనశీలాహ చక్కటి సాధన ధ్యానము శాస్త్రాన్ని అధ్యయనం చేసి మననం చేసుకుంటూ ధ్యానం చేసి దాంట్లో ప్రవేశించేస్తారు మీకు వెరీ సింపుల్ అండి యు ఆర్ ది అవేర్నెస్ ఆ తెలివే మీరు మీరు తెలివి ఉన్నారు ఆ తెలివియందు అనేకానేకములైన అధ్యారోపములు సూపరింపోజిషన్స్ ఇది నాది ఇది నాది ఇది నాది ఇది నాది ఏది నాది అంటాడో దానిచేత బంధింపబడతాడు నాది అన్నాడంటే బంధింపబడ్డాడు నేను అన్నాడంటే బంధింపబడతాడు నిర్మో నిరహంకార నాది అనే మాట లేకుండా నేను అనే మాట లేకుండగా చాలామంది ఏమంటారంటే అదెలా పాసిబుల్ అంటారు తెలియకంటారు అలా కాదు ట్రై చేసి చూడండి యు ట్రై ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది ఇంతవరకు నాది నాది నాది నాది ఏ ఉపకారం ఏం జరగలేదు కదా మన అశాంతి మన దుఃఖం అలాగే మిగిలింది కదా నాది అనే మాట మానేస్తే ఎలా ఉంటుందోసారి ట్రై చేయండి మాట మానేయడం అంటే నా అభిప్రాయం ఆ రాగాన్ని విడిచిపెట్టడం అటాచ్మెంట్ని పూర్తిగా విడిచిపెట్టుట వేతరాగా అటువంటి విరాగులు ఎవరైతే ఉంటారో వారు ప్రవిశంతి యత్ ప్రవిశంతి యతయ సాధనశీలుగా ఉంటారు చక్కగా ధ్యానాన్ని అది చేస్తూ ఉంటారు వారు ఆత్మరూపంగా ఆ పరబ్రహ్మయందు ప్రవేశిస్తారు అంటే దానిలో విలీనమై ఉంటారు అంటే ఎన్ అవేర్ఫుల్ ఎగ్జిస్టెన్స్ అవేర్ఫుల్ ఎగ్జిస్టెన్స్ అంటే ద బియింగ్ దైన్స్ యాస్ నోయింగ్ ద ఎవేర్ఫుల్ ఎగ్జిస్టెన్స్ ఎటువంటి ఎగ్జిస్టెన్సు దానియందు మైన్ అండ్ మీ అనే అనే అజ్ఞానము యొక్క ఆరోపములు లేని ఎగ్జిస్టెన్స్ అసలైన ఉనికి అసలైన జీవనం అదే ఆ జీవనం చుట్టూ ఇంకో ఇది నాది ఇది నా నా కంచం నా కొంచం నా మంచం అలాగా ఆ బంధం ఏర్పరు దాని లోపల తనని తానే మనిషి ఎలాంటి వాడు అంటే మరి ఆలోచించదగ్గ విషయం మీరు పెద్దలు నేను ఉరికే పాఠం చెప్పాలి కాబట్టి అలా చెప్తాను అది ఎవరికి వారు అర్థం చేసుకునే అనుభవానికి తెచ్చుకోవాలి మనిషి ఏం చేస్తాడంటే ఇది నాది ఇది నాది ఇది నాది అని చాలా ఘోరంగా బంధింపబడుతూ ఉంటాడు దానికి దృష్టాంతమైన కోశకార ఇవాత్మానం ఆ పట్టుపురుగు అలాగ నోటి నుంచి ఆ ద్రవం తీసుకొచ్చి దానితోటి ఆ దారాన్ని అల్లి ఆ దారాన్ని అలా చుట్టి చుట్టి తనకి తానే ఒక గూడు నిర్మించుకుంటున్నాను అని భ్రమపడి తనకి తానే ఒక భయంకరమైన బంధాన్ని నిర్మాణం చేసుకుని అది దాంట్లోనే అది నశించిపోతుంది మనిషి కూడా అలాగే ఇది నాది ఇది నాది ఇది నాది పరమార్థం నుంచి వంచితుడవుతూ ఉంటాడు కాబట్టి వైరాగ్యము అనేది నిండా అభ్యాసం చేసుకుని పెట్టుకోవాలి నిండైన వైరాగ్యం ఉన్నవాడు మాత్రమే ఈ లోకంలో వాడు బతికి బట్ట కలు కట్ట కడుగుతాడు ఈ లోకంలో రాగము గలవాడు తప్పక పరాభవాన్ని పొందుతాడు భంగపాటును పొందుతాడు ఇది రూల్ ఇది దిస్ ఇస్ ది లా దీనికి ఎక్సెప్షన్స్ ఏముండవు మహారాజయేది భేదవాడు అయ్యేది ఎవడు వైరాగ్యం గలవాడో వాడే ఈ లోకంలో శాంతి సుఖంతో మనగలుగుతాడు రాగి తప్పనిసరిగా భంగపాటు చెందక తప్పదు దాంట్లో ఇంత క్వశ్చన్ తప్పనిసరిగా భంగపాటు చెందుతాడు ఇప్పుడు ఈ కుటుంబంలో కూడా వీళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు అని వీడు ఏడవడమే కానీ వీడు నావాడని వాళ్ళు అనుకోవాలి కదా వాళ్ళు ఎందుకు వాళ్ళకుండే ప్రెషర్స్ వాళ్ళకుంటాయి వాళ్ళకుండే ఆస్పిరేషన్స్ వాళ్ళకుంటాయి వాళ్ళు అనుకోవాలి కదా ఒక ఆయన అన్నాడు మహాత్ముడి దగ్గరికి వెళ్ళి అంటే వైరాగ్యం గురించి చెప్తున్నాను ఏమనుకోకండి సో ఒక ఆయన అన్నాడు మా ఇంట్లో వాళ్ళు చాలా ప్రేమగా ఉన్నారండి నాతోటి అందుకోసమే నేను వైరాగ్యం చేసుకోలేకపోతున్నాను వాళ్ళందరూ హర్ట్ అయిపోతారని నేను చాలా బాధపడిపోతున్నాను అని అంటే అప్పుడు ఆ మహాత్ముడు ఏమన్నాడంటే సరే ఓ పంచే ఒక పసర్ ఇచ్చాడు ఇది ఇంటికి వెళ్ళి తాగేసి మంచమే కొడుకో నీకు అన్నీ తెలుస్తూ కానీ నువ్వు ఒక కట్టెవలే పడు ఉంటావు అన్నీ తెలుస్తూ ఉంటాయి ఆ తర్వాత జరిగే ఘట్టమేదో నువ్వే చూడు అని అంటాడు ఈ కథ విన్నారా మీరు వినలేదా చెప్పమంటారా కొంచెం పరుషంగా ఉంటుందేమో తీరం మొదలుపెట్టిన తర్వాత నాకు డౌట్ వచ్చింది మొదలుపెట్టకం ఉందైతే అంటే సరే చెప్పేస్తాను మహాత్ములు చెప్తూ ఉంటారు విద్యాప్రకాశానందగిరి అని భగవద్గీత ఉపన్యాసాలు ఆయన కథ సో అప్పుడు ఆ మహాత్ముడు అలా చెప్తాడు అప్పుడు ఆ మహాత్ముడి మాట అనుసరించి ఇతను ఇంటికి వెళ్ళేసి ఆ పసరు చిన్నది తీసుకు వెళ్తాడు చూడకుండా తాగేసి మంచమే పడుకుంటాడు కట్టెలా పడుకుంటాడు ఇంకా కదలక ఏముండదు అప్పుడు ఇంట్లో ఎవడో నోటీస్ చేస్తారు ఎవడో పిల్లలు ఆడపిల్లలు ఎవరో నోటీస్ చేసి అమ్మ నాన్న కదలకుండా పడున్నాడేమని పిలిస్తే వీళ్ళందరూ బిలబిల్లాడుతూ వస్తారు వచ్చి ఇంకా శోకన్నాలు ప్రారంభిస్తారు అంటే శోకించడం ప్రారంభిస్తారు అయ్యో అమ్మో ఏంటో ఏడుపు ప్రారంభిస్తారు ఏడవడం ఏముందండి జస్ట్ ఇట్ కమ్స్ బై హ్యాబిట్ వాటెవర్ అంటే కొంత సెంటిమెంట్ కూడా ఉంటుంది సో సెంటిమెంట్ కాదు సెంటిమెంటాలిటీ అంటారు సో అది కూడా ఉంటుంది సో దుఃఖిస్తూ ఉంటారు ఈ లోపల ఈ వార్త ఇక్కడికి అక్కడికి పొగ్గుతుంది ఆయన కదలకుండా పడుకున్నాడు మనసం మీద ఏదో అయింది ఆయనకి మనిషి ఉన్నట్టయినట్టా స్పృహ లేదు కోమాలో ఉన్నాడని ఏదో అలాగా ఈ మాట గురువుగారికి తెలుస్తుంది ఈ సలహా ఇచ్చిన గురువుగారే ఆయన శిష్యుని యొక్క బాగేవిటో చూద్దామని ఆయన వస్తాడు వచ్చేవాడు గురువుగారు మీ శిష్యుడిగా ఇలా పడుకున్నాడు మీరే ఏదైనా చేయాలి ఏదైనా మంత్రం వేస్తారా మాయ చేస్తారా బతికించాలి అంటే ఆయన వచ్చి చూసి అవునమ్మా కోమాలో వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇతన్ని మళ్ళీ స్పృహలోకి తీసుకురావాలంటే ఒక్కటే ఉపాయం ఉంది నా దగ్గర మహామంత్రం ఉన్నది పెట్టొచ్చి అతని బదులు మీలో ఎవళ్ళైనా అది దేహత్యాగానికి సంసిద్ధమైతే అతన్నే బతికించవచ్చు అదేమీ సమస్య కాదు కాబట్టి అతని బదులు మీలో ఎవరైనా ముందుకు వచ్చే వాలంటీర్స్ వాలంటీర్స్ అంటే విమాన ప్రయాణం చేసేప్పుడు ఓవర్ బుకింగ్ చేసి అంటే సీట్లు ఓవర్ బుకింగ్ చేసేస్తారు రెండు సీట్లు తక్కువ పడతాయి అందరూ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ నిలబడిన ఎవరు బస్సుల్లో నిలబడ్డట్టుగా ఓవర్ బుకింగ్ చేసినప్పుడు వాలంటీర్స్ కావాలి డ్రాప్ అయిపోయే వాలంటీర్స్ కావాలని అడుగుతారు అప్పుడు ఆ వాలంటీర్స్కి వాళ్ళు ఏమో లాభాలు ఏమో ఇస్తారు ఆ రకంగా ఇప్పుడు ఇతన్ని మళ్ళీ మనం తెలివితే వచ్చేట్లా చేయాలంటే ఒక వాలంటీర్ కావాలి ఆ వాలంటీర్ ఇతని స్థానంలో అతను స్పృహ ప్రాణం పోగొట్టుకుంటాడు ఇతను మాత్రం బతుకుతాడు ఆ రకమైన మంత్రం నా దగ్గర ఉంది అని అంటాడు అని తండ్రి లేడా ముసలి తల్లు ఉంటుంది కథల్లా ఉంది సుమండీ మీరు దాని గురించి మరోలా అనుకోకుండా కథల్లా ఉంది దాని స్పిరిటే తీసుకోవాలి లెటర్ తీసుకోకూడదు ముసలి తల్లి ఉంటుంది ఈయన తల్లిని అడుగుతాడు అమ్మా నీకా భర్త కొడుకులు అందరూ పెద్దవాళ్ళు నువ్వు కూడా పెద్ద వయస్సు వచ్చేసింది పళ్ళు ఊడిపోయే ఎముకలు కటకటకలాడుతున్నాయి ఇంకేముంది నువ్వు వాలంటీర్ చెయ్యి నువ్వు వాలంటీర్ చేస్తే ఇతను బ్రతికొస్తాడు నీ కొడుకు అంటే ఏమంటుంది నేను తప్పనిసరిగా వాలంటీర్ చేద్దామని మీరు చెప్పగానే నాకే వచ్చిందండి ఐడియా దాంట్లో ఏం సందేహం లేదు కానీ నా మనవడు మనవరాలు నాకు బాగా అలవాటైపోయారు నేను లేకపోతే వాడు అన్నం కూడా తిండు చిన్నపిల్లాడు మనవుడు అన్నం కూడా తిండు మా ఉంటే కానీ నేను అన్నం తిన్నని పేచి కూర్చుంటాడు అందుకోసమే నేను సందేహిస్తున్నానండి అంటారు అది కూడా యథార్థమే దాంట్లో ఏం సందేహం అప్పుడు పోలేమ్మా పోని పెద్దదానివి నువ్వు నీకు మనవాళ్ళు వాళ్ళు అవసరం కదా వాళ్ళు నువ్వు వద్దులే భార్య ఉంది కాబట్టి భార్య వాలంటీర్ చేస్తారు అంటే ఆవిడ ఉంటుంది నేను వాలంటీర్ చేయడానికి నాకు ఏమీ అభ్యంతరం లేదండి కానీ ఇద్దరు పిల్లలు తల్లి లేని పిల్లలు ట్రూ దట్ ఈజ్ ఆల్సో ద ట్రూత్ అంటూ సందేహమే ఉంది నేను తక్కువని వాలంటీర్ చేసి వాడిని చేసి దాన్ని పిల్లలు ఇటు కాకుండా అయిపోతారు అందుకోసం నేను హెజిటేట్ చేస్తున్నాను అని అంటాడు అని ఇలా నడుస్తుంది ఆ స్టోరీ ఆ స్టోరీ ఏం చేస్తుందంటే ఈ హ్యూమన్ ఇమోషన్స్ మీద ఆఘాతం వంటి కథ అది ఏ ఇమోషన్ని రెస్పెక్ట్ చేయదు స్టోరీ అని చేతనే నేను చెప్పకూడదనుకున్నాను తేర చెప్పేసిన తర్వాత నాకు నాకే డౌట్ వస్తుంది ఈ ఇమోషన్స్ ఈ అటాచ్మెంట్స్ని వేటిని రెస్పెక్ట్ చేయదు ఆ సో ఆఖరికి ఈ కథ యొక్క లక్షణం అర్థమైపోయింది కదా ఆ వాడు అలా కట్టెలా ఇదంతా వింటూ ఉంటాడు వాడు ఇదంతా ఆఖరి ఎవడూ వాలంటీర్ దొరకరు ఇంట్లో ఇంకెవళ్ళో ఉంటారు వాళ్ళు కూడా వాలంటీర్ చేయరు ఎవళ్ళకుండే రీజన్స్ వాళ్ళకుంటాయి వ్యాలిడ్ రీజన్స్ కూడా ఎవరు వాలంటీర్ చేయరు ఇప్పుడు ఏం చేయాలి అని వాళ్ళలో వాళ్ళు చర్చ పెడతారు చర్చ పెడితే తను కట్టెలా పడున్నాడు ఆయన లేచి కూర్చుంటాడు మీరు ఎవరు ఏమీ చేయక్కర్లేదు చేయాల్సింది మీరు కాదు నేను అని అంటారు అని ఆ తర్వాత వైరాగ్యంగా జీవిస్తాడు అది కథ కాబట్టి దీంట్లో ఇంకొక ప్రికాషన్ కూడా ఉంది ఇంత చెప్పిన తర్వాత ఇంకో మాట కూడా చెప్పాలి అదేమంటే ప్రేమ వేరు ఆసక్తి వేరు రాగము లేక ఆసక్తి అది వేరు ప్రేమ వేరు రెండింటినీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు మనకి జీవితంలో కొడుకు కూతురు తల్లి తండ్రి భార్యాభర్త ఇటువంటి సంబంధాలన్నింటిలో కూడా మనకి ఉన్నది రాగము తప్ప ప్రేమ కాదు రాగము యొక్క పర్సంటేజ్ ఎక్కువ ప్రేమ ఉంటుంది కానీ రాగము చాలా బలంగా ఉంటుంది సో సైకలాజికల్ డిపెండెన్స్ ఉంటుంది మనం సత్యం చెప్పాలంటే వీఆర్ వెరీ స్ట్రాంగ్లీ సైకలాజికల్లీ డిపెండెంట్ పీపుల్ ఒక రిలేషన్షిప్ ఉన్నట్లయితే ఆ ని ప్రేమతో పరిపుష్టం చేయాలి అన్నట్టు కాకుండా ఆ రిలేషన్షిప్ వల్ల నాకు ఏమిటి లాభం అనే ధోరణి ఉంటుంది దానికే అహంకారము అని ఈ అహంకారము ద మీ సెన్స్ మీ సెన్స్ మీ మీ విథౌట్ ఎ వైఫ్ ఈజ్ నాట్ ఎ నాట్ ఎ నాట్ ఎ వెరీ హ్యాపీ ప్రాస్పెక్ట్ కాబట్టి మీ విత్ వైఫ్ Me with మీ విత్ సన్ మీ విత్ డాటర్ మీ is a good thing. గుుడ్ Nice. But me without son is not so enjoyable. It is not the son who is important. It is the me with son. Me with bank account. Me with a home. Which I can call my home. హోమ్ me. Ahankara. ఆ అహంకారము చాలా ప్రీతి కలిగి వీడు అహంకారం మీద దాంట్లో ఫిక్స్ అయి ఉంటాడు ఆ అహంకారానికి మైనస్ చేశారనుకోండి అహంకారము మైనస్ సపోజ్ ఉద్యోగం చేస్తున్నాడు ఆ పూట కడుపు భోజనం చేశాడు రాత్రి ఇంటికి వెళితే భార్య కడుపు నిండా భోజనం పెడుతుంది టుమారో కల్ క్యా హోనే వాళ్ళ భగవాన్ దేఖాజయ్ సడన్గా ఏమండే మేము మీకు ఇంక ఉద్యోగం లేదు అని చెప్పారనుకోండి మనిషి ఏమైపోతాడు కొలాబ్స్ అయిపోతాడు ఏముంది మధ్యాహ్నం భోజన చేస్తాడు రాత్రి ఫోన్ చేస్తాడు రేపటి మాట రేపు చూసుకోవచ్చు దీంట్లో కొలాబ్స్ అయిపోవాల్సిందేముంది అంటే ఇట్ ఈజ్ నాట్ దట్ సింపుల్ అక్కడ ఇష్యూ ఏమిటంటే మీ ప్లస్ జాబ్ మీ విత్ ఎ జాబ్ మీ విత్ ది ఆఫీసర్ పోస్ట్ దట్ ఈజ్ సంథింగ్ గివ్స్ ఎ స్ట్రెంగ్త్ ఆ మైనస్ ద తీసేస్తే ఆ మీ షేక్ అందుగురించి వీడు కొలాబ్స్ అయిపోతాడు ఈ రిలేషన్షిప్స్ అన్నీ కూడా ఆ విధంగా మనం బిల్డప్ చేసుకుంటాం ఒకప్పుడు ఈ గురువు శిష్యుడు కూడా గురువు ఎలా ఉంటాడంటే మీ వీళ్ళందరూ నాకు శిష్యులు మీ సపోజ్ నేను వచ్చి కూర్చున్నాను అనుకోండి పుస్తకం పట్టుకుని మీరు ఎవళ్ళు కూడా అలా చూసాటే లేచేమో ఈయన పట్టుకున్నానంటే వదలరాని అలా లేచకపోయారు అనుకోండి నేను ఒక్కడిని మైక్ పట్టు కూర్చున్నాను అనుకోండి అప్పుడు మీ విథౌట్ ఎనీ స్టూడెంట్ ఐ ఐ ఫైండ్ దట్ మీ వెరీ అన్హ్యాపీ మీ అలా ఉంటుంది కొంతమంది శిష్యులు ఉంటారు గురువుగారిని దర్శించడానికి వెళ్తారు ఇవన్నీ నేను చూస్తూ ఉంటాను నాకు ఇదే పని నిత్యం నిత్యం అంటే నేనని కాదు సో నేను అలాంటివి వెంకట చేయను ఫార్చునేట్లీ గురువుగారిని దర్శించడానికి వెళ్తారు గురువుగారు ఏదో బిజీగా ఉంటారు వీరికి అపాయింట్మెంట్ ఇవ్వరు అపాయింట్మెంట్ ఇచ్చినా అలా వెళ్ళిపోతావు ఓసారి చూసి ఓ నవ్వు నవ్వి వెళ్ళిపోతారు ఈయన బెంగ పెట్టేసుకుంటాడు నేను ఈ గురువుని ఇంతకాలం నుంచి ఉన్నాను నాకే చూడలేదు చూసినా మాట్లాడలేదు మాట్లాడినా సరిగ్గా వినలేదు నేను చెప్పింది అని బెంగ అంటే ఏమైంది ఆ విత్ గురువు ఈజ్ ఎంజాయబుల్ మీ విథౌట్ గురువు ఈజ్ నాట్ సో ఎంజాయబుల్ నా పాయింట్ మీకు అర్థమైంది కదండి సో ఇది రాగము అంటే ఈ రాగమే మనల్ని హింస పెడుతుంది ఇది మనల్ని బంధిస్తుంది ఈ రాగమును మీరు అధిగమిస్తే కానీ ఆ మీ అహంకారము తొలగదు అది తొలగకుండగా విశంతి ప్రవేశించటం అనేది కూడదు కాబట్టి మేతరాగా నిండైన వైరాగ్యం పూర్ణమైన వైరాగ్యం తర్వాత ఇంకో రహస్యం ఏమిటో చెప్పంటారా మీకు ఏ ఏ సందర్భంలో ఇది నాది అనే మమకారము ఉండదో ఏ సందర్భంలో ఆ సైకలాజికల్ డిపెండెన్స్ ఉండదో అప్పుడు మాత్రమే మనిషి పూర్ణంగా యథార్థంగా ప్రేమించగలుగుతాడు ప్రేమ అన్నదంత సింపుల్ కాదు సమ్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈగోయిక్ ఇంట్రెస్ట్ పెట్టుకుని నేను ప్రేమిస్తున్నాను అనే మాట అది సరికాదు కాబట్టి ప్రేమ మీకు యథార్థమైన ప్రేమానుభవానికి రావాలంటే కూడా మీ అండ్ మైన్ అనేవి చాలా మటుకి న్యూట్రలైజ్ చేయగలగాలి దీస్ ద వెరీ ట్రిక్కీ టాపిక్ మొత్తానికి వేతరాగాతయ మనం సాధన చేసి వైరాగ్యాన్ని బాగా అభ్యాసం చేసినట్లయితే ఆ పరమ పదంలో ఆత్మరూపంగా ఉండే ఆ పరబ్రహ్మయందు ఇప్పుడు ఇక్కడ మనం ప్రవేశించగలుగుతాము యదిచ్చంతో బ్రహ్మచర్యం చరంతి ఈ బ్రహ్మచర్యం చరంతికి ఆ సందర్భాన్ని బట్టి మనం రెండు మూడు రకాలుగా చెప్పచ్చు ఒకటి ఆశ్రమాలు నాలుగు దాంట్లో కొంతమంది బ్రహ్మచర్యాశ్రమంలో ఉంటారు గురుకులంలో ఉంటారు అక్కడ వేదాధ్యయనం చేస్తూ గురువుకి సేవలు చేస్తూ ఉంటారు శ్రీకృష్ణుడు కూడా అటువంటి బ్రహ్మచర్యాన్ని చేశాడు ఆయన రుక్మిణి సత్యభామ ఈ వివాహాలు ఇవ్వ ఒక ఏం చేశాడు సాందీపుని ఆశ్రమానికి వెళ్ళి ఆ గురుకులంలో ఉండి ఆయనేమో ఈ బ్రహ్మచర్యాన్ని చేసాడు సో ఈ బ్రహ్మచర్యాశ్రమంలో కష్టపడతారు విద్యార్థులు చాలా కష్టపడతారు ఆ బ్రహ్మ వేదం షరతి అధ్యయనం చేస్తాడు వేదాన్ని అధ్యయనం చేస్తూ ఉంటాడు ఆశ్రమ దృష్ట్యా చూస్తే బ్రహ్మచారిగా కష్టపడుతున్నాడు దేనికోసం ఆ పరమ పదమును పొందుట కొరకు ఆశ్రమం విషయం పక్కన పెట్టి వేదాన్ని అధ్యయనం చేస్తున్నాడు కష్టపడి వేదాన్ని చదువుకుంటున్నారు ఎందుకోసం ఈ వేదాధ్యయనం చేస్తున్నారు అంటే ఆ పరమ పదమును పొందుట కొరకు ఏదిచ్చంత బ్రహ్మచర్యం చరంతి సో అటువంటి తత్ తత్ పదం అటువంటి సర్వశ్రేష్టమైన ఆ పదము అంటే ఆ బ్రహ్మాత్మ అనర్థం ఏ పరబ్రహ్మ హృదయంలో ఆత్మరూపంగా ప్రకాశిస్తుందో దానికే పదము పేరు ఆ పరమ నీకు సంగ్రహంగా చెప్తాను అని అంటాడు శ్రీకృష్ణ భాష్యం చూద్దాము ఎదక్షరం నక్షరతి ఇత్యక్షరం అవినాశీ అక్షరం అంటే అవినాశీ వినాశము లేనిది అది పట్టుకోవాలండి వినాశం లేని దాన్ని పట్టుకోవాలి విన నశించి వాటిని పట్టుకునే బ్యాంక్ అకౌంట్ పట్టుకున్నారనుకోండి ఏమిటి ఉపయోగం అది నశిస్తుంది అబ్బే నశించదండి నీ బ్యాంకు పక్కా బ్యాంక్ అంటే వీడు నశిస్తాడు కదా వీడంటే ఈ దేహాన్ని నశిస్తుంది కదా ఈ దేహాన్ని వాళ్ళు ఇంకా పైసలు ఇవ్వరు వాళ్ళు మనకు అప్లికేషన్ ఫారం పెట్టేప్పుడు నామినేషన్ అడుగుతారు దాని అర్థం ఏంటి ఎందుకు అడుగుతారు నేను ఒకసారి నామినేషన్ లేకుండా ఇచ్చా నామినేషన్ వేవా నామినేషన్ నాకేం నామినేషన్ లేదురా బాబు తీసుకోరా అంటే మేము నామినేషన్ లేకుండా తీసుకోము నువ్వు హుష్కాకే అయిపోతే తర్వాత ఆ డబ్బై ఏం చేయాలో మాకు అర్థం కాక నానా ఇబ్బంది పడాలి అని అన్నాడు అంటే పోనీ నీ పేరు రాయమని చెప్పారు నిజంగా అతను ఆ క్లర్కులు అంటే నీ నా పేరు కాదురా బాబు ఏదో పేరు రాసి ఇవ్వనంటాడు సో దీన్ని బట్టి మనకేమర్థమైందంటే ఆ అకౌంట్ శాశ్వతం కాదు వీడు శాశ్వతం కాదు అంతే కదా సో ఇన్సూరెన్స్ చేసేప్పుడైనా మనకు అర్థమైపోవాలి జీవితం శాశ్వతం కాదు కాబ శాశ్వతమైంది ఏదైనా ఉందా అసలు ఆ ప్రశ్నే గొప్ప ప్రశ్న ఉంది అది నాకు తెలుసు నేను మీ చేతిలో పెడతాను పుచ్చుకోండి అనే అది కాదు పాయింట్ అసలు మీరు ప్రశ్న వేసుకోవాలి శాశ్వతమైనది ఏదైనా ఉందా వాట్ ఈజ్ ఇట్ దట్ ఈస్ రియల్ అనే ప్రశ్న ఆన్సర్ గురించి కంగారం లేదు ఫస్ట్ యూ గివ్ పికప్ దట్ క్వశ్చన్ ఏ గ్రేట్ కాబట్టి అవినాశిని పట్టుకోవాలి నశించి వాటిని ఎన్ని కొట్టుకున్నా ఒకటే నశించి వాటిని ఎన్ని పట్టుకున్నా అవన్నీ జారిపోతుంది ఇప్పుడు ఏవేవో కొట్టుకుంటా నా మిత్రుడు హై వెళ్ళి రోజుల్లో ఈజ్ మై ఫ్రెండ్ బోజం ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ అని అన్నాం మనం ఇప్పుడు ఏమయ్యారు వాళ్ళందరూ ఏమైంది ఆ ఫ్రెండ్షిప్ పేర్లు కూడా గుర్తుండవు అంటే కాలము కబళించి వేస్తుంది అన్ని రిలేషన్షిప్స్ని కూడా కాలము కబళించి వేస్తుంది స్వామి వివేకానంద ఓ పరుషమైన మాట అన్నాడు ఆల్ హ్యూమన్ రిలేషన్షిప్స్ ఆర్ డెకడెంట్ అన్నాడు ఆయన మీరు వెరిఫై చేసుకోండి దట్ ఈజ్ వాట్ హీస్ సెడ్ అంటే డికే అయిపోతాయి కాలంలో కలిసిపోతాయి భాగవతంలో ఏమన్నారంటే ప్రపాయామివ సంగమ అని అంటారు అంటే ఎక్కడో చోట పది మంది కలుస్తారు మళ్ళీ విడిపోతారు ఈ జీవితం అంతే అంతే స్త్రీలు పురుషులు కలుస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు దట్ ఈస్ ది ట్రూత్ ఆఫ్ లైఫ్ సెపరేషన్ ఈస్ ది ట్రూత్ ఆఫ్ లైఫ్ కాబట్టి అవన్నీ ఉంటాయి వాటిని చేయక్కర్లా ఆ రిలేషన్షిప్స్ అన్నీ కొనసాగుతూ ఉంటాయి వాటిని ఇప్పుడు మనమేం డిస్టర్బ్ చేయాలని అభిప్రాయం కాదు వాటి విషయంలో ఆసక్తి అటాచ్మెంట్ని తప్పించుకోవాలి అటాచ్మెంట్ నుంచి బయటపడాలి అవన్నీ కూడా డికే అయిపోయివే కాలగర్భంలో కలిసిపోయివే కాలము చేత నాశము పొందనిది ఉందా ఉంది అది నాకు కావాలి దొరుకుతుందా ఎస్ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది నీలో దొరుకుతుంది ఇంక ఇంతకంటే ఏం కావాలండి మీరున్న చోట మీలో మీ స్వరూపమై ఉన్నది మరి దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి మీకంటే బయట ఉంటే దాన్ని వెతికి పట్టుకోవాలి మీలో ఉంటే తెలుసుకోవాలి దట్ ఈస్ ది డిఫరెన్స్ మీలో ఉంటే వెతికి పట్టుకోకర్లా తెలుసుకోవాలి మీకంటే బయట ఉంటే తెలుసుకోవటం వల్ల ఉపయోగం లేదు వెదిగి పట్టుకోవాలి కాబట్టి మీలోనే ఉన్నది కనుక తెలుసుకోవాలి అటువంటి అక్షరమును ఆ పరమాత్మను వేద విధ వదంతి వేదవేత్తలు దానిని చెప్తారు వేద విధ అంటే శంకరులు వేదార్థజ్ఞా అన్నారు అంటే వేదము వచ్చు కానీ అర్థము తెలియదు అనే పరిస్థితి అది ఉండేది కాదు ఒకసారి ఓ అన్నారు గత రెండు వందల మూడు వందల ఏళ్లలో పరిస్థితి ఏమిటంటే వేదం వల్లించడమే తప్ప దాని అర్థం తెలుసుకోకపోవడము అనే పరిస్థితి ఈ మధ్యకాలంలో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ మ్యాక్సిమం అంతకుముందు వేద పండితుడు అంటే ఆ వల్లించడము వల్లించిన వేదము యొక్క అర్థము తెలిసి ఉండడము అలాగే ఉండేవారు వాళ్ళు అదే వేదాధ్యయనం కింద కన్సిడర్ చేసేవారు అంతేగాని వల్లించడమే వచ్చండి మాకు దాని అర్థం మాకు తెలీదు అనే పరిస్థితి ఉండేది కాదు అది ఈ మధ్యన వచ్చింది అంటే ఎందుకు వచ్చిందంటే శ్రద్ధ తగ్గడం వల్ల శ్రద్ధ ఎందుకు తగ్గింది కలికాలం అంటారు కలికాలం కాదు ఏం కాదు వీడికి శ్రద్ధ తగ్గడానికి కాలం ఎత్తిమెత్వస్తే ఎలాగా వీడు భోగపరాయణుడు అవుతాడు మనిషి భోగపరాయణుడు భోగాల మీద శ్రద్ధ పెరిగిపోతే వస్తువు మీద శ్రద్ధ తగ్గిపోతుంది సో ఈ దోషము ఈ మధ్యకాలంలో వచ్చింది తప్ప వ్యక్తిలో వాస్తవంగా వేదము అంటే వేదార్థ వేదము యొక్క అర్థంతో సహానే ఇప్పుడు ఇంగ్లీషు వచ్చు అన్నారనుకోండి ఇంగ్లీషు వచ్చు అంటే ఊరికే మేము కట్టస్థం చేసి పెట్టాము శ్లోకాలు పద్యాలు అవి నేను అర్థం మాత్రం తెలీదు అంటే అది ఏమన్నమాట అది అలా ఉండకూడదు ఎందుకనో వేదం విషయంలో అలా వచ్చింది అంతరం వస్తుంది అర్థం తెలియకపోవడం అలాగంటే పొరపాటు అర్థం తీసుకోకూడదు అంచేత వేద విధ అంటే వేదార్థ వాళ్ళు చెప్తారు ఎలా చెప్తారంటే తద్వా ఏతదక్షరం గార్గీ బ్రాహ్మణ అభివదంతి శృతే బ్రాహ్మణ అంటే వేదవేత్తలు అని అర్థం వేదం చదువుకు బ్రహ్మ అంటే వేదం బ్రాహ్మణులు అంటే వేదవేత్తలు హే గార్గి ఓ గార్గి అని యాజ్ఞవల్క్యుడు అంటున్నాడు ఆవిడతోటి గార్గిని గార్గిని ఉద్దేశించి ఇప్పటికీ ప్రశ్నలుంటాయి ఆడవాళ్ళు చదవచ్చా చదవకూడదని కానీ మరి యాజ్ఞవలక్యుడు గార్గి గార్గి ఆమె గొప్ప బ్రహ్మవే బ్రహ్మ జ్ఞాని ఆవిడ బ్రహ్మజ్ఞానము కలిగిన గొప్ప ఋషి వంటి ఆమె ఆమెను ఆమె అడుగుతు అడుగుతుంది యాజ్ఞవలక్యుని ప్రశ్నలు ఆయన అన్నిటికీ సమాధానం చెప్తారు అప్పుడు ఆవిడ ఏమంటుందంటే సభలో ఉండే మిగతా విద్వాంసులందరినీ ఉద్దేశించి ఇంకా మీరు ఏ ప్రశ్నలో ఆయన్ని అడగక్కర్లేదు నేను అడిగిన ప్రశ్నలకు ఎప్పుడైతే ఆయన సమాధానం చెప్పాడో అక్కడతో ఆయన హయ్యెస్ట్ స్కాలర్ జ్ఞాని అని సెటిల్ అయిపోయింది ఇంక ఇప్పుడు మళ్ళీ మీరు లేచి ప్రశ్నలు అడగాల్సిందేం లేదు ఏమంటారు అని అడుగుతుంది అంటే వాళ్ళందరూ మేము నీతో ఫుల్గా అంగీకరిస్తున్నాము అని అంటారు బృహదారంగోపనిషత్తులో వస్తుంది అక్కడి నుంచే వచ్చింది ప్రసంగం ఓ గార్గి తత్ ఏ అక్షరం ఆ ఈ అక్షరపరబ్రహ్మను గురించి బ్రాహ్మణా అభివదంతి బ్రహ్మవేత్తలు వేదాధ్యయన పరులు వారు అభివదతి దాన్ని గురించి గొప్పగా ప్రశంసిస్తూ ఉంటారు ఇది శృతేశేషనివర్తక అభివదంతి అస్థూలమనూ అహ్రస్వమదీర్ఘం ఇత్యాది శృతే సో వేదవేత్తలు దాన్ని ఎలా వర్ణిస్తారంటే అది ఆ పరమాత్మ ఆ వినాశి పరబ్రహ్మ అది ఎట్టిది అని వర్ణన సాధారణంగా మనం ఏం చేస్తామంటే దేవుడు లేక ఈశ్వరుడు అంటే ఆయన ఒక పరిభాష మనకి అలవాటు ఉంటుంది ఇది నాకు చెప్పడం అలవాటు ఈ మాట ఇలా చెప్తూ ఉంటాను ఎందుకంటే ఈ వర్ణనలకి ఆ పరిభాష వర్కౌట్ కాదు అందుకోసం నేను గుర్తు చేస్తూ ఉంటా ఆ పరిభాష ఏంటి ఇప్పుడు దేవుడు అనుకోండి దేవుడు అంటే ఎలాగా ఇప్పుడు మా తాతగారు మా మామయ్య దేవుడు సంథింగ్ లైక్ దాట్ తాతగారు అంటే చాలా పెద్ద ఆయన మావయ్య అంటే అంత పెద్దవాడు కాదు అయినా పెద్దవాడు నాకు అప్పుడప్పుడు చకిలాలు లేకపోతే చాక్లెట్లు తాయిలాలు పెడుతూ ఉంటాడు మావయ్య అంటే కొంచెం ప్రేమగా ఉంటాడు దేవుడు అంటే తాతగారు అంటే ఓ పెద్ద మనిషి మావయ్య అంటే ప్రేమను అప్పుడప్పుడు ప్రేమను చూపించే ఇంకో పెద్ద మనిషి దేవుడు అంటే దేవుడు వన్ మోర్ జంట్లు వన్ మోర్ జంట్లు ఇటువంటి పరిభాషలో మనం ఉంటాం ఆ పరిభాష ఉన్నంత వరకు ఈ వేదాంతం ఇదేమీ వర్కౌట్ కాదు కాబట్టి దేవుడు హీస్ నాట్ ఎ పెర్సన్ స్వామి రంగనాథానంద బాగా చెప్పేవారు దేన్ని ఈజ్ నాట్ ఎ person. నిజానికి ఈవెన్ యూ ఆర్ నాట్ ఎ పర్సన్ మీ ఇందాక నేను చెప్పినటువంటి మీ ఆ మీ అది ఒక పెర్సనాలిటీ అది అది ఫాల్స్ అది అది సత్యం కాదు అది మరి దెన్ వాటే మై నేను పెర్సన్ అని కాకపోతే వాటే మై ఆ పెర్సనాలిటీకి మూలల్లో ఏముంది ఏముంది మూలల్లో అవేర్ఫుల్ బీయింగ్ ఉంది తెలివి ఆ సత్త స్వయంగా తెలుస్తూ ఉండే స్వయంగా ప్రకాశించే సత్త ఆ సత్త ఎందు నేను అనే ఒక ఆరోపాన్ని మనం చేసి కూర్చున్నాం కాబట్టి ఆ పర్సనాలిటీకి మూలంలో ఏ స్వయం ప్రకాశ అది ఒక పెర్సన్ కాదు అది దెన్ వాట్ ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ ఇంపెర్సనల్ అవేర్నెస్ అంటే ఒక పరిచ్ఛిన్న వ్యక్తిత్వము కానీ చైతన్యం అది ఆ పరిచ్ఛన్న వ్యక్తిత్వము ఆ చైతన్యమునందు ఆరోపించబడింది అది వ్యక్తము వ్యక్తి కాదు వ్యక్తము అవ్యక్తం నుంచి వచ్చింది వ్యక్తము ఈ వ్యక్తమునందు వ్యక్తి ఆరోపించబడింది లేర్ యు ఆర్ నాట్ ఏ వ్యక్తి నువ్వు దేహాన్ని నేననుకుని వ్యక్తి నని భ్రమపడుతున్నావయ్యా నువ్వు వ్యక్తివి కాదు నువ్వు వ్యక్తమయ్యే తెలివి చైతన్యము నువ్వు నేనే వ్యక్తిని కానప్పుడు దేవుడు వ్యక్తి ఎలా అవుతాడు దేవుడు వ్యక్తి అనుకోండి అప్పుడు పరిచ్ఛిన్నుడైపోడు మనందరం పరిచ్ఛిన్ను ఆయన కూడా పరిచ్ఛిన్నుడైపోతాడు కాబట్టి దేవుడు ఒక వ్యక్తి కాదు వ్యక్తి అనే లిమిటేషన్స్ ఏమీ లేని ఒక పూర్ణ చైతన్యం ఆ దేవుణ్ణి ఏమని చెప్పాలి ఎలా చెప్పాలి వ్యక్తి అనుకోండి పొట్టిగా ఉంటాడా పొడుగ్గా ఉంటాడా చెప్పచ్చు హ్రస్వ దీర్ఘ అని చెప్పచ్చు ఇప్పుడు రాముడు వామనుడు దీంట్లో హ్రస్వ ఎవళ్ళు వామనుడు రాముడు ఏమిటి దీర్ఘ కోదండరాముడు కోదండమే దీర్ఘంగా ఉంటుంది అది పట్టుకున్నవాడు మరింత దీర్ఘంగా ఉంటాడు కాబట్టి అలా చెప్పచ్చు మరి పరమాత్మ ఒక వ్యక్తి కాదుగా రాముడు అనేది ఒక అవతారము ఆ వ్యక్తమునందు ఆరోపించబడిన ఒక వ్యక్తి బట్ ఆ తత్వం ఏమిటి ఇట్ ఈజ్ ఆహ్రస్వం అదీర్ఘం పొట్టి కాదు పొడుగు కాదు పైగా నపుషకలింగం దట్ హీ కాదు దట్ కొంతమంది హీ అంటారు కొంతమంది షీ అంటారు ఉపనిషత్తులు దట్ అంటాయి హీ అంటే పెర్సన్ షీ అన్న పెర్సనే దట్ అంటే నాటే పెర్సన్ ఆహ్రస్వం అది దీర్ఘం అయితే అది స్థూలంగా ఉంటుందా సూక్ష్మంగా ఉంటుందా అని ఇంకో ప్రశ్న తర్వాత ఇంకో ప్రశ్న ఏమిటంటే చిక్కినట్టు ఉంటుందా కొంచెం దొడ్డుగా ఉంటుందా అని మరో ప్రశ్న అది దొడ్డుగాను ఉండదు చిక్కినట్టు ఉండదు అంటే మరి అది ఎలాగండి ఉంటే దొడ్డు కాకపోతే చిక్కేలా ఉండాలి అలాగా ఉండగా ఇలాగా ఉండగా పొడుగు కాదు పొట్టి కాదు స్థూలవు కాదు సూక్ష్మూ కాదు అంటే అర్థం ఏమిటంటే ఇట్ ఈజ్ నాట్ ఎ పర్సన్ ఇట్ ఈజ్ నాట్ ఎ మెటీరియల్ ఆబ్జెక్ట్ ఇట్ ఈజ్ నాట్ ఏ థింగ్ ఇట్ ఈస్ సమ్ సమ్ రియాలిటీ ఆ చైతన్య జ్ఞాన తప్ప ఇవేమీ కాదు అని ఈ విధంగా వేదవేత్తలు ఆ పరమాత్మతత్వాన్ని వర్ణిస్తూ ఉంటారు కించ విశీ ప్రవిశం సమ్యర్శనప్రాప్త సత్యాం యతయ్య యతనశీలా సన్యాసిన వేతరాగా వీతో విగత రాగోయేభ్యే వేతరాగా అక్కడ ఆ వాక్యం అంతా వచ్చింది భాష్యంలో సరళంగా ఉండి ఇంతేకాదు కించ విశంతి అంటే ప్రవిశంతి ప్రవేశిస్తారు ఎలా ప్రవేశించటము ఈ తెలివి కట్టడిలో ఉన్న తెలివి కట్టడిని కట్టడి ఏది లేని తెలివిలో ప్రవేశించాలి ఎలాగా ఇప్పుడు ఘటాకాశము మహాకాశంలో ప్రవేశించాలి ఎలాగా ఆ కుండని పగల కొట్టేస్తే ఘటాకాశం మహాకాశంలో ప్రవేశించేసింది అది ఫిజికల్ ఎగ్జాంపుల్ అలాగే ఎక్కడదో పగల కొట్టాల్సి ఉందని కొబ్బరికాయ పట్టుకుని తయారయ్యారు అలాగే ఇక్కడ పగల కొట్టాల్సిందే కొత్త జనం మూర్ఖులు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సన్యాసి నెత్తి మీద కొబ్బరికాయలు కొట్టినా కొడతారు వెళ్ళత సది రియల్లీ కాబట్టి ఇక్కడ ఏమి ఎందుకు కొడుతున్నవారు అంటే ఘటాకాశం మహాకాశంలో కలవాలంటాడి ఎక్కడో పట్టుకొస్తారు ఇట్స్ నాట్ లైక్ దాట్ అలాంటి ఘోరాలు ఉన్నాయి లోకంలో ఎందుకంటే జనులు మూర్ఖులు ఏమీ తెలియదు ఇలాంటివన్నీ చేస్తారు చాలా తప్పది అంటే ఆయన ప్రాణం పోయిన తర్వాత చేస్తారు అది కూడా తప్పు అసలు ఆ ఆలోచనే తప్పు చాలా తప్పదు ఎనివే తీసేయండి అనవసరంగా గుర్తొచ్చింది నాకు ఎనివే సో ఇప్పుడు ఈ కట్టడి ఈ కట్టడిపోతే తెలివికి కట్టడిపోతే అదే ఆ తెలివికి ఏ ప్రతిబంధకాలు తీసేస్తే ఆ తెలివి ఏమైపోతుంది మహా తెలివి అయిపోతుంది అపరిచ్ఛిన్న చైతన్యం అయిపోతుంది ఎలా ఇప్పుడు అది ఆ కట్టడి ఏమిటో చెప్పాను మీకు నా మమ నా అహం నిర్మమో నిరహంకారని అని శ్రీకృష్ణుడు త్వరబా చెప్తాడు రెండోధ్యాయంలో నిర్మమో నిరహంకార అని ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అని అంటాడు హే పార్థ బ్రాహ్మీ స్థితి అంటే పరబ్రహ్మయ్య ఉండుట ఇదియే అంటే నిర్మహ నిరహంకార మీకు ఒకటే దృష్ట అంత మీరు నిద్రపోయినప్పుడు మమ లేదు అహం లేదు వ్యక్తి లేడు అంచేతనే దర్ ఇస్ నో వ్యక్తి మరి ఏముంది ఈశ్వరుడు ఉన్నాడు ఆత్మచైతన్యం ఉన్నది అంచేతనే ఆ ఆత్మ చైతన్యంలో ప్రవేశించిన కారణంగానే మీరు దాని నుంచి బయటకు వచ్చేప్పటికీ దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి అన్నీ కూడా ఫ్రెష్ అయిపోయి ఒక వినూత్న చైతన్యాన్ని సంతరించుకుని బయటకు వస్తాయి ఆ మహానంద స్వరూపంలో కలిసిపోవడం జరిగింది ఆ పని మీరు నిద్రపోతూ ప్రతిరోజు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు మోక్షము అంటే ఏమిటి ఇక్కడ మనం చేయాల్సింది ఏమిటంటే జాగ్రత్త అవస్థలో చేస్తే సరిపడుతుంది అంతే లేకపోతే ఇంక ట్యాబ్లెట్లు వేసుకుని పడుకోవడం ప్రారంభించాలి అలా కాదు జాగ్రత్త అవస్థలో ఆ పని చేసేస్తే అదే మోక్షము ఉంటాయి కాబట్టి విశంతి ఆ అహంకార త్యాగం చేసేయటమే దానికే సమ్యక్ దర్శనము పేరు దర్శనము అంటే తెలివి దర్శనము అంటే జ్ఞానం తెలివి అది సమ్యక్ అంటే తప్పు కానిది యోగ్యమైన దర్శనము మరి తప్పు దర్శనం ఎలా ఉంటుంది మమా అహం మమ ఇది మమ ఇది అహం ఇది అజ్ఞాన అజ్ఞానపు దర్శనం నా మమా నా అహం ఈ దేహమునకు సంబద్ధములైనవి ఏవి కూడా నావి కావు ఈ దేహము నేను కాదు అంటే అది సమ్యగ్ దర్శనము అని అంటారు ఎప్పుడైతే తన విషయంలో తనకు సమ్యగ్ దర్శనం వస్తుందో ఎదుట విషయంలో కూడా అంతే ఒక మీరు ఎదుట వ్యక్తి నుండి ఆ దేహాన్ని మనస్సుని మీరు ఎక్స్ట్రాక్ట్ చేయగలిగితే ఏం మిగులుతుంది ప్రాణదే ప్రాణశక్తి మిగులుతుంది ప్రాణశక్తి చైతన్య శక్తి అంటే భేదము లేనే లేదు భేదం ఎంతవరకు అంటే దేహము మనస్సు వరకే భేదము కాబట్టి ఆ అభేదముతో కూడిన ఆత్మచైతన్యాన్ని దర్శించుతయే సమ్యగ్ దర్శనము అని అంటారు ఆ సమ్యగ్ దర్శనాన్ని వీడు పొందినప్పుడు ఆ కట్టడిని తీసినట్టు అయిపోయింది కాబట్టి ఆ పరమాత్మయందు వీడు విశంతి వీళ్ళు ప్రవేశిస్తారు అది ఎలా అంటే యతనశీలా మంచి సాధన చేయాల్సి ఉంటుంది ఏమిటండి ఆ సాధన అంటే సాధన అంటే కర్మా ఉపాసన కాదు సన్యాసిన కర్మా ఉపాసన అక్కడ చేసే సందర్భం వాటికి ఉంటుంది కర్మను చేసేప్పుడు కర్మఫల త్యాగం చేసి చేయాలి ఉపాసన చేసేప్పుడు అహంకార మమకారాలు లేకుండా చేయాలి అది కూడా సన్యాసమే త్యాగము సన్యాసిన అంటే త్యాగశీలా త్యాగమే శీలముగా కలవారు త్యాగము చేయుట అహంకారాన్ని త్యాగం చేయాలి దానికంటే ముందు మమకారాన్ని త్యాగం చేయాలి చిత్త త్యాగ అది సన్యాస శబ్దానికి అర్థము అటువంటి సన్యాసులు ప్రధానంగా వేతరాగా అంటే వారి నుండి రాగము తొలగిపోయినది విగత రాగ ఏభ్య ఎవరి నుండి అయితే రాగము రాగము అంటే అటాచ్మెంట్ అటాచ్మెంట్ తొలగిపోయినదో వారు అటువంటి మహాత్ములు మహాత్ములు అంటే ఎవరో అనుకోద్దు యు కెన్ బి దాట్ యు షుడ్ బి దాట్ ప్రతివాని ఎందు పొటెన్షియల్ ఉంటుంది ఎవ్రీ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ స్వామి వివేకానంద ఆ డివినిటీని పైకి తీసుకురావాలి మనం ఏం చేస్తామంటే పూజలోవి చేస్తాము దానాలు ధర్మాలు తీర్థయాత్రలు పారాయణలు ఇవ్వేవో చేస్తారు ఇవన్నీ ఆ డివినిటీని పైకి తీసుకురావాలి అని స్వామి వివేకానంద అలా అంటారు ఆ డివినిటీ ఆ దైవత్వాన్ని ఆవిష్కరింపజేసేట్లుగా ఉండాలి తప్ప ఆ పరిచ్ఛేదాన్ని మరింత గట్టి చేసి ఇట్లా ఉండకూడదు కాబట్టి ఎవరైతే ఆ విధంగా వైరాగ్యపూర్ణంగా జీవిస్తారో వారు తమ యొక్క దైవత్వాన్ని ఆవిష్కరించుకుని కృతార్థులవుతారు ఈ శ్లోకం మళ్ళీ శనివారం క్లాస్లో కంప్లీట్ చేద్దాము ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్యం